నూట అరవై ఎనిమిది ఒక చిత్తమిదురాడనే వెరదు గట్టిగా హరి నీ మాయ కడవగా రాదు నిత్య పతితుల చూచి నేను సంసారినయ్యుందు అచ్చపు సన్యాసుల చూచటువలేనయ్యేనందు హెచ్చిమోచి వచ్చితేను ఎక్కడి గొడవ ఎందు ఇచ్చట నిచ్చల బుద్ధి ఎందునే గానో కర్ములా చూచుక వేళ కర్మము నే మర్మ మర్మపు జ్ఞానులా చూచి మంచిదందు అర్మిలా రెండు చూచి అంతలో సందేహింతు నిర్మలమైన బుద్ధి గానను వారణాసి పోజుచి వారి వెంట దగులుదూ తేరికొంత దవ్వు పోయి తిరుగుదును నేర్చి శ్రీ వెంకటేశ ఈ రీతి దేరి నా బుద్ధి ఎందునే గానను